తిరుమంతం తిరుపల్లాంటిమంతరం గొప్ప లేనట కానీ పెట్టాలేగా దానికి తిరుపల గొప్ప లేరట పెరియాడవాళ్ళు చెప్పింది అయితే పండు కోలా కొద్ది కాకుండా వేదం తిరువాయులే విలుబి చెయ్యమయ్యా చెయ్యబట్టాలి ఇక వేదములు ఉన్నాయి అనంతములుగా తిరువాయుడు వేలిపాచరములు ఆ భగవంతుడేమో అప్పువాచాలను ఎంత వ్యాఖ్యలు అలా అలా చేసి అలా చేసి ఓ బయటికి సరిపోయే చేశారు ఓ బయటికి సరిపోతా గ్రంథం కనుక అప్పు అది మరీ పెద్ద ఎంత చెప్పుకోవాలన్నా వినాలన్నా సాధ్యపడేటువటు దీ కాకుండా అలా పెద్దది కాకుండా చక్కగా సరిపోయేటట్టుగా ముప్పై రోజుల్లో ఆ భగవద్ సమంతా కూడా చేరిపోయేటట్లుగా చెప్పేశారట ముప్పదు తప్ప ఆమె ముప్పది పాత్రముల్లో చెప్పేశారట ఆ వదిలి ఒక పాటు నడు ఆమె మెలగిల్లాగా రతనం కూడా ఆ వేసి ఏకాయ రతం తొలగించాలి ఆ ఇందులో ఒక్కటి కూడా వదిలిపెట్టదించింది లేదు మా అంటున్నారు ముప్పది పాసులముల్లో ఒక్కటి పక్కువైనా ఆ యోగా ముఖరాయిపోయినా వానరాయి ఉన్నదట ఒకటేగా పోయింది అయితే ఆ గొదె బొదగానే ఉంటదటాట ఏ కావడి అన్నదే వరుసగా అక్కడిపోయి ఏ కావడదు అనగా వర్తహారంలో ఒకటి పోయినా ఆ వరుస అక్కడిపోయే ఉంటుందట అలాగే ముక్కొరుసు తప్ప మే అంటున్నారట ముప్పది పాత్రముల్లో ఒక్కటి కూడా అది ఒత్తిడి పెట్టాలి అలా ముప్పది పాత్రములు తప్పకుండా ఎవరైతే అనుసంధిస్తారు అది వారు ఇక్కడ ఈ లోకములు తరువాత ఆ లోకములు కూడా ఆ చతుర్భుజములు కలిగినటువంటి వాడు తరువాత లోకైన్న ముప్పలు తప్ప ఇవై కరో పాదే కొడు పాడినవైల్ వీడిదే కార్యం చేసే ఈ వరైపో చదుర్భుజములు కలిగిన ఎందుకు అంటే చతుర్భుజములు నాలుగు చేతులు పెట్టుకున్నాయట చతుర్మిధ పురుషార్థములు ఈ చేతుతో తీసి ఇది ఇచ్చి మళ్ళీ ఇది ఇలా ఇచ్చే ఆలస్యమైపోతున్నాయి నాలుగు చేతులతో నాలుగు పురుషార్థములు అందులో పారమీయటానికై చతుర్భుజములు పెట్టుకున్నా ఆయట కోదిన వాళ్లకు ఆ చతుర్విధ పురుషార్థము చేత అని నాలుగు భుజములు పెట్టుకుని చంఘ ఎన్నది నేత్రములు కలిగినటువంటి వాడు ఆ వాత్సల్యం అన్నది గోచరిస్తూ ఉందట ఆ కడుల ఎందు ఈ యొక్క ఈ లోకముల ఎందు ఉన్నటువంటి వాత్సల్యం అంతా కూడా నేత్రముల గోచరిస్తూ ఉనుభావినవన్ ముఖత్తం ఒక ముఖపడ అనుభవించిన ఈ చూడ అనుక ఆ వెళ్ళిన సంగతి ఉభయ విభూతి ఈ యొక్క లీలా విభూతికి నిత్య విభూతి కూడా ప్రభుయ్యటువంటి యొక్క చేత ఎందుకు అంటున్నారట ఇక్కడ అక్కడ కూడా సనివేశ వారై ఇూరు వారు ఆనంద నిర్భర ఆ విధ నిర్భరులు తాల్సిన ఈ యొక్క ఆ దిజ ప్రబంధాన్ని అనుసరిస్తూన్నారు అతివారు ఆ చరుర్భుజములు ఎవరు వ్యక్తువులు ఆ కమిటువంటి యొక్క సీఎంపతి వలన సంపూర్ణమైనటువంటి యొక్క కటాక్షములు కోసి పొగపడగలరు ప్రబంధించిన ఉదయం ప్రతిపాదన ఆ అండాడు ఈ పయ శతం భావృతం ఇయరావర అంతేతాది మిగలై ఎన్న పరమార్థ పరమాందా ఇన్పు ఇన్వం పైకి వేర ఆనందో మిదున అనుభవం మిదునానుభవం ఆనందం అడిావై కేవ్ ఇంబులు హిందులవారు ఆదులు హిందు అబ్బాయి హిందులు ఇది మా యొక్క అభిప్రాయ మేము ఎలా సర్వేశ్వరిని పొంది ఆ సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాము ఆ ప్రకారంగా ఈ యొక్క ప్రపంచంలో అనుసరించినటువంటి వారందరూ కూడా ఈ లోపంలో సుఖము ఆ లోకములో సర్వేశ్వర సాన్నిధ్యము పొందినటువంటి వారి కూడా సుఖపాడగలరు అని ఎంబావా ప్రబంధముతో ఎంబావా ఇన్గురువన్ ఎందు కలయింపు ఆ ప్రబంధము ముగిసిపోయినట్టుగా గుర్తుగా మార్చారట ఏదో ఎంబావాయనే ప్రబంధం ఇంకో ఆగరు అని చెప్పి సూచిస్తూ దాన్ని మార్చి ఆ పాదములు శబ్దములు మార్చి ప్రయోగించినటువంటి వారి పూర్తి చేశారట ఈ యొక్క తిరుపతి యొక్క వెళ్ళి పుస్త ఆ పెర్యాల వాళ్ళు కొలసీ కైంక్యం చేస్తూ ఉన్నారట వటపత్రీయానివేశ్వరులకు అపారమైన పాట వేశారట పద్యం ఉన్నది అది చేస్తూ మహత్తరంగా పద్మ కైకన్యమే వస్తువు ఆ పెరియాడవారు వారు చేసే సమయం ఎందుకు ఆ కోటలో తులసి కామనోద్ధవా తులసి కోటలో దొరికిందటూరు ఆ గోదాదేవి ఆ పాలు చదువుతూ ఉండగా దొరికిందట భూమిలో బయట వచ్చిందట పూచి ఆనందపడ్డ నాటిని ఏమిటి పిల్లలు చూసే మాహరంగా ఉన్న దిజభూమం మాములు ఇత మాదిరిగా లేదు ఆ దిజభూము యావత్ కూడా ఆ సౌద్య యసౌమాని రావులు రాజులు లేవత్తు కూడా విలక్కడంగా గోచరిస్తూన్నాయట చూచి ఆనందపడి సన్నివేశం అనే సంతానం లేదు అందుకనకై ఇస్తున్నా అని చెప్పి ఆనందపడి తీసుకొచ్చి పెడుతూన్నాట ఆ పదసారెట్టి పెడుతూ ఉంటే పెరుగు నూనని విన విన ప్రవర్ధమాలయ్యి ఆ యొక్క చంద్ర లేఖకు ఎలా పెరుగుతూ ఆత్మగాలంతా పెరుగుతూ ఉన్నట ఆమె పెరుగుతూ ఉంటే ఆనందపడుతూ ఉన్నాడు తర్వాత ఆ వయస్సు వచ్చిందట ఆమెకు పది పన్నెండు సంవత్సరముల వయస్సు పెట్టి ఈ పిల్లలంతా కూడా అర్థంతో కూడా కలిసి ఆడుకునేటప్పుడు కూడా ఆ సరివే స్థల్ని తప్ప నేను మానవుడిని వివాహం చేసుకోను అనదట మానవుడి వాళ్ళని నేను వివాహం చేస్తూ లేదు సన్వేశ్వరే చేసుకోవాలి అంటే వీళ్ళంతా అనేవాళ్ళట సనివేశ్వరులు చేసుకుంటాడానికి ఎవరో ఒకడు మాధుడిగానే ఎవరో ఒకడు మానవుడే తప్ప సన్వేష్ వచ్చాడా అంటే ముఖ్యమనిపోయేదిట ఆ సన్నివేశ్వరుండే తప్ప ఇంకా ఎవరిని వివాహం చేసుకోవాలి అంటూ ఉండేదట ఉండగా ఆ యొక్క పుష్ప చేసే సమయంలో ఆ వయసు వచ్చిన ఆయన ఆయన యావత్తు కూడా దండలు కట్టి ఉచ్చేసి ఆ పుతికలను పెట్టి బుట్టల యావత్తు కూడా నింపి ఆ ద్వారతో పనిచేసుకోవడానికి పోయేవాడు అవి పుట్టి పోతే అటు సమయంలో ఏం వేసుకునేది ఈ దండలన్నీ కూడా మేడలో కొన్ని సిరస్సు కొని చేతులు కొని ఆ యావత్ మునిగిపోయే విట్టుగా వేసుకొని ఆ న్యూ దత్తువులందుకల యొక్క శోభం ఉన్నది అది తిరిగి ఆనందమయ్యేది మళ్ళీ సేపటికి ఆయన ఒకసాడనగా ఇవన్నీ తీసి మళ్ళీ అబ్బతున్నవిజెప్రకారం బాబా ఈమెలా జరుగుతూ ఉన్నదని చెప్పి తెలియదు ఎందుకు పోయిస్తూ ఉన్నాడు తిస్తూ ఉంచే అచ్చవులు నూస్తున్నారు నలిగిపోయి వస్తూ ఉన్నాయి ఈ పూల ఎవరు కూడా నలిగి వాడి వస్తూ ఉన్నాయి ఎందుకు ఇలా నలుగుతున్నాయి అని చెప్పి అడుగుదాము అంటే అడగటా సహిం చాలేదు వాడ అందువల్ల అంటే ఆయన జీతానికి బత్యానికి చేసేవాడా ఎందుకంటే జీతం ఎలాగేందుకు రుణం అవతరిస్తావు నువ్వు ఈ ప్రకారంగా తోట పని చేయబట్టి చేసేవాడా ఆయన కాదు ఆ భగవంతుడి ఉన్నటువంటి యొక్క ప్రతిభత్తితో భక్తితో చేసే మహాపుషుడా ఆయన కనుక ఆయన ఎందుకు నలిగింది అని చెప్పి ఎలా అడుగుతారు వీళ్ళు అడగలేకపోయారు ఇలా ఉండరు ఒకరుట అందులో బాయ్ వెళ్ళ కూడా ఉంది అప్పుడు చూచారని చూసి పిలిచారట అవి పిలిచి వాళ్ళు స్వామి చాలా కాలం నుంచి వీళ్ళు చర్చించేటటువంటి ఈ పురుగు లేవత్తు కూడా నడిగి వస్తూ ఉన్నాయి తాను మేము ఆ కాంగివాడ ఇంకో వెంట్రులు కూడా చూడండి ఇందులో మరి చాలా కాలం నుండి నలిగిపోయి వస్తూ ఉన్నాయి పువ్వులు ఈ వెంట్రుక ఎవరో చూడండి అంటే ఆ వెంట్రుక సానిపిస్తూ ఉందంట తన కుమార్తెని ఇక ఎవరికి లేవు అలాంటి వెంట్రుకలు అంత దీర్ఘములై ఆ అటువంటి యొక్క రంగు ఆ లోపదాని ఇంకా ఎవరికి లేవట అలాంటి తన కుమార్తెని ఉంటుందా ఏమి అనుకొని వచ్చాయి కా అమ్మాయి నువ్వేమైనా పెట్టుకుంటున్నావా ఈ పువ్వులు అబ్బే అబ్బే నేనే పెట్టుకోవటం నాకు నేను అందుకే అడుగుతున్నాను నీవేం పెట్టుకోకం లేదు కదా అని మహాపచారం భగవద్పుచారం అబ్బే నాకు ఏంటో నేను చెప్పాలా నేను కానీ లోపల సందేహకాలేమని సందేహకాలండి ఆ రోజు పోయించు అతను ఒక రోజున ఆయన ఎన్ని పుట్టినకు పెట్టినటువంటి వాళ్ళే పాల తీసుకొని ఇది అమ్మా జాగ్రత్తగా ఉండు నేను ఎడుతున్నా కానీ అని చెప్పి ఆమె వెళ్ళి ఆయన వెళ్ళిపోయాడు కదా అని చెప్పి వేసేసినట్టేసి ఆ శరీరం నిండా వేసి ఆ అర్థములో కూర్చుందట జనక్క తిరిగి వచ్చి ఆ పదశాల వెనక కూతున్నాడు అది వరకు అందజేస్తున్నాడు గోడానికి కూతురు నాయకు చూచాడు చూసి ఉన్నది అర్థంలో చూసి తన యొక్క సౌందా కూడా తెలివి ఇంత ఆనందపడుతూ ఉన్నదట చూచాది ఎంత పని చెబుతూ ఉన్నది ఇవే కానీ నేను ఎరగడం చేయని తాక వేశాయట అమ్మాయన అనేవరకు ఆడవ్ నీవులు పోలు పోయి పోయేవరకు తిరిగి వచ్చాడట అమ్మా ఏమిటి అమ్మా నువ్వు తీసే పని అదే అదే తగవతారం చేస్తూ ఉన్నాను నీకు పువ్వులు కావలసి ఉంటే నీవు విడిగా తీసుకోపోయా తీసుకుని ఇంట్లో నేను తెలుసుకోలేకపోయావా అన్ని ఇంటికి కల్పించే పువ్వు ఇలా మైద మరిచి ఈ ప్రకారంగా నీవు వాటి ప్రతి రోజు ఇలా పాలన్నావు అంటే ఆ ఏమని నీ ఉద్దేశం అదే ఇంత పసుపు చేయబడుతున్నా కళా పరపాటు పడ్డావసం ఇలాంటి పని ఎప్పుడైనా చేశావు పెట్టుకుండగా అని చెప్పి కోపడ్డా అంతకంటే ఏమి అనలేకపోయా ఆయన ఆమెను కాయా మార్చేదాకా ఇంకెవరన్నా అయితే చనిపోసేవాడు ఆయనకు వచ్చిన గోపానికి ఆ భగవతం కాలానికి కానీ ఆవిడికి అంతకంటే ఏమి అనలేక ఇలాంటి పని ఇప్పుడు నచ్చేసే వస్తున్నా అంటే ఇవి మాట్లాడలేదట ఆమె కూడా చాలా సిగ్గుపడిపోయింది ఆ సిగ్గుపడిపోయి కవల వంతు మాట్లాడలేదట సరే ఆ సనివేష్కల్ వీయలేదట ఇదకపోతే ఆ పార్టీకి గోచరించాడు సన్నివేశంలో ఆ విద్యుదింపులు వారి కళ్ళలో ఎలాయా ఎత్తురాలేదేం కదా ఆ పూలు ఎత్తురాలేదే మాకు అంటే స్వమి ఇలా అపారించేసరిగింది నాకు మాటే చాలా పొరపాటు చేసింది నేను కలుగా తీశాను ఆయా ధరించింది ఆ బయలుదడిపోయి మీ ఉద్దేశంతో తమకు తీసుకురాలేదు ఈ అపరాధో ఈ అపచారమున ఖర్చాలేవనవాడు తెలియ చేసిన ఆయన కుమార్తె తనక అపరాధం ఓర్చుకోవడం అంటే నవ్వి ఆ సరివేశ్వరుడు అపరాధం కాదయ్యా నీ కుమార్తె ధనివించినటువంటి పువ్వులే కావాలి నాకు ధరించ పువ్వులతో పనికిరావు కనుక ఆమె ఇంత ముందుసేపు ఖనించిన తరువాత అవే అలా ఇప్పుడు వచ్చే నేను ధరిస్తా లేకపోతే నీ ఇప్పుడు కంక అంతింది మనకు వచ్చే వరకు ఏమున్నాయి నీ సర్వేస్తూ ఆమె ధరించినటువంటి మార్గం చేస్తూ రావలసింది అంటూ ఉన్నాడు నేలయో భూమియో దేవో ఆ నేరా నీవు లేదు భూలేదు నేర ది కళయో ఆ యొక్క సముద్రం జాతరటువంటి అంట లక్ష్మీదేవో ఇలా పుట్టిందిగా మూలుగా కుమార్తెగా లేకపోతే సరివేశ్వరుడు ఆ సరి పూలుగా ఉన్న అంటాడా సరివేశరుడు చాలా గొప్ప పెట్టే ఉంటున్నా ఈమెగ్గులో ఎవరో ఒకరుదా ఇలా ఎవరో ఒకరు తనకి ఇలా కుమార్తెగా ఆనందపడి చెప్పాడంట మాని తోట భగవాలజ్ఞంది కనుక అలాగే మరి సో పెట్టుకున్న తర్వాత చేయకుపోయిందా అంటే అని వదలుకొని స్వేచ్ఛగా ధరించిందట ధరించిన తర్వాత ఆ నలిగి హేసిపోయింటూ ఉంటే ఆ వటభర్త శ్యాముడు నాడేవాడు ఆ భోగ్యముగా అంగీకరించాడట అందువలన ఆమెకు శడి కొడుత రాజ్యాలనే తెలుచింది శూడి అంటే తాను కొడుత ఇచ్చినటువంటి యొక్క నాట్య రమ్మవారు అని దానికి అర్థం ఆముక్త రాజరా అని యొక్క దేవరాయను దానికి చెప్పాడు ఈ జరిగింతా ఒక కావ్యముగా అభివృద్ధి చేయమని కావ్యం చెప్పాడు ఆముక్త పేరు పెట్టాడు ఆముక్త అంటే ధరించినటువంటి మాధ్యములు దా అంటే ఇచ్చినటువంటి సర్వేష్ణి ఇచ్చింది ఆ గోదాదేవి చరిత్ర కనుక ఆ ప్రకారంగా తాను ధరించినటువంటి యొక్క పుష్ప మాధ్యము లేవత్తు సర్వేష్ణి దీర్చిన తరువాత స్నేహలోత అలా ఆధరిస్తూ ఉన్నది సరివేశ్వరికి ఇస్తూ ఉన్నాడు మహావైభవంగా సాగిపోతూ ఉన్నది ఆ వయస్సు వచ్చిన తరువాత ఆ ఎవరికి ఇచ్చి వివాహం చేసేటట్టు ఈమె విచారపడుతూ ఉన్నాయా విచారపడుతూ ఉంటే ఆ సనివేశ్వరుని తప్ప నేను వివాహం చేసుకోనాయా సరివేశ్వరుడు చేసుకుంటాను కానీ ఆ నీరు దిగవేష్కుల్లో ఉన్నటువంటి యొక్క ఏ రూపంగా ఎలా ఉన్నాడు ఆ ఏ ఏ రూపములతో ఏ ఏ పేర్లతో ఏ ఏ వైభవంతో ఉన్నాడో అదంతా నాకు చెప్పు చెబితే నాకు అక్కడ మంచిది వాళ్ళు చేసుకుంటాను అంటే పోండుతులు ఆ చెప్పాడు ఆ విద్యుజిత్తులు వారు నూట ఎనిమిది దిగదేశముల్లో ఉన్నటువంటి చదివేస్తుంది విషయం ఈ యొక్క పేర్లతో ఈ యొక్క వైభవముతో ఈ యొక్క ఆ విధానంతో ఉన్నాడు సుమా అని చెప్పి ఇక్కడ ఎలా ఉన్నాడు ఇక్కడ ఎలా ఉన్నాడని చెప్పగా ఆ శ్రీలిగ్నములంత రంగనాథ స్వామి వారి వైభవం అంతా వినగట విని ఆ వంగతి కోరిందట ఆయన వేడుకుంటారు బాగు అంటే చేసుకుంటారని ఆమె చెప్పింది మరి ఏం చేసేదిలా పోయి ఆయన మాట్లాడు రావటానికి ఏదైనా కట్ట రానుగోలు ఆ పదివేలు ఇచ్చే చోట ఇరవై వేలు ఉంటే మాట్లాడుకు రావచ్చు ఏదో ఒక సాగు రావచ్చు కానీ వాళ్ళు తల్లి వాడు కానీ కనుక ఎలాగో అంటే నీవేం బాధపడవద్దు అనదట నీవు దాని గురించి బాధపడవచ్చు దానికి ఎవరు కూడా నేనే చేద్దాను సుమా దానికి చేయవలసినటువంటి పని అయింది ఆ విలీ ఉత్తున్నందు అప్పటికి ధనుర్మాసం సంప్రాప్తమై ఈ ధనుస్సు ఈ మార్గకి ఇది సంప్రాప్తమై ఉండగా ఆ విలీ ఉత్తుల్లో ఉన్నటువంటి యొక్క కన్యలందరినీ భోగి ఆ మన వద్ద గొప్ప అని చెప్పి ఆ వటబుద్ధ శి యాగుడు వాడే ఆ శ్రీకృష్ణ భావించినటువంటిదైలవామిలీ లేవటం స్నానం చేయటము ఆ సన్నివేశ్వర సన్నిధానములకు పోవటము అక్కడ ఒక్క పాటులాన్ని విన్నవించడం ఈ యొక్క విరూపాయి ముప్పది పాతులు తో పాతులని చెప్పి అక్కడ పాటము ఆ వాళ్ళందరినీ కూడా తీసుకుపోయాక్కడ పూజలు పురస్కారములు అతను కూడా ఆ వటప్రదేశ్కి విన్నవించేది పాసులాన్ని వచ్చేదిగా నెల రోజులు పూర్తి చేసింది వ్రతం ఆ గోదావరిగా ఉంటామని కనుక అంతకారంగా ఆ నెల రోజులు పూర్తి అయి అయిపోయేసరికి ఆ లంగేశ్వరు నాడు అక్కడ ఆ దేవాలయాధికారి స్వప్నములు కనిపించాయ గోచరించి ఆ విల్లి పుత్తూరులో ఆ విష్ణు చిత్తల యొక్క కుమార్తె ఉండే ఆమెను ఈయన పల్లకి తీసుకుపోయి బండవరి పల్లకి దాని మీద నా పరిభవాన్ని ఆ నేరాల తేడా కూడా తీసుకుపోయి ఆమెను ఎక్కించి తీసుకురావాల్సిందే అని A ఆ బయలు తెచ్చారు వారంతా కూడా ఆ పాలకి తీసుకొని ఆ మేళాలు తాళాలు అనేక విధమైనటువంటి యొక్క పరిచారకులు అర్చుకునే వంతకు కూడా బయలుదేరిస్తా కావచ్చారు కావచ్చు ఆ విల్లిలో ఆ విట్లు పిత్వులు వారికి చెప్పారు చెప్తే చాలా ఆనందపడ్డాయట ఆనందపడి ఆయన సృష్టి నాడు వల్లభ దేవరాయుడు అని పాండ్యేశ ప్రభు ఆయన స్వామి చేశాడ ఆయన సపరివారంగా వచ్చాడు ఏమిటి స్వామి అంటే ఏమి లేదు అమాయ్ వెళ్ళవలసా అని చెప్పాడు వెళ్ళవలసి చెప్తే ఆయన చాలా ఆనందపడి ఆ బయలుదేరాడట పవర్ మంగళస్నానం చేయించి ఆ దివ్య వస్త్రములు కట్టపెట్టి దివ్య ఆభరణము కాబట్టి చేసి ఆ పైన మేలు వేసి పైశాడ పల్లవులు ఒక ప్రక్కడేమో విపరీతులు వారు ఒకరి ప్రక్కరేమో ఆ వల్లభదేవరాయను ఆ పలకి పట్టుకుని నడుస్తూ ఉన్నారు అనేది మేడజనమంతా కూడా వెంట నడుస్తూ ఉండని మహావైభవంగా మేడములు చాలను వాయుని కొట్టుబడి తిరారట బయలుదే ఆ గురువుడికి పల్లె పల్లెకు ఆపేశారట పలహి ఆ ఎందువల అంటే ఆ వాటవాడెలు వంచుతూచి ఆ పరివేష్లు వివాహం ఒక ఆమె ఆమె రాములలో ఒక కన్య రాములలో తూతాము అని చెప్పి బయదేర్చా ఊరి ఊరికి వచ్చి అనేక విధమైనటువంటి యొక్క పండ్లు ఆ ఆ పసుపు రవి రూటను చీరలు అనేక విధములైనటువంటి యొక్క ద్రంగము ఇది ఆ కొబ్బరి కాయ వ్యవస్థ కూడా తీసుకొచ్చి సమర్పించేది మేలు ముసుకు తీసి జగన్మూలమైనటువంటి యొక్క దిగమంగళ విగ్రహం ఆ విగ్రహాలు ఆనందమై తాను తినే సన్నివేస్తున్నటువంటి అడుగుమా తాను తను తాను ధరించినటువంటి యొక్క మాల్యముల చేత ఇంది ఆత్మ నుండి వల పెంప నేర్చన వందనాడి తాను ధరించినటువంటి యొక్క మాల్యముల చేత ఆ సన్నివేశ నుండి వల పెంప నేర్చినటువంటి యొక్క వందనాక్షుమా అని పూజ అందపడి ఆ నమస్కరించేది పొందుతూ ఉండేదట ఈ ప్రకారంగా వెళ్ళిందట పవకి యాత్రి కానికి ఆమె వెళ్ళి అక్కడ ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ లోపల కర్తను గురువులు ఉన్నది అక్కడ తెలుసు పైకి చేశారట పవకి దిగజేస్తే ఆమె దిగు జనం ఆ లక్ష జనం ముగిపోయిందట భావద్భాంతిగా ఉన్నది రంగనాథ స్వామి వివాహం చేసుకోబోతున్నది ఆమె ఎలా ఉండదు ఎలా చేసుకుంటదో సోతాను ఒకరు వచ్చితే అక్కడ ఆంధ్ర దృష్టికి కనిపించేట్టుగా ఉన్నది లోపలికి పోయి ఆ దిగిందట దిగి రంగేశ్వరి యొక్క సన్నిధానంలోకి వెళ్ళింది రెండు ఆ శేషయ్య మీద ఉన్న ఆట రంగనాథుడు ఆ రంగేశుని ఆ పాదపత్రికంగా చూచినటువంటిదై నమస్కరించి ఆ శేషశయ్య మీద ఎక్కేసిందట పని యజ్ఞా రంగనాథ స్వామి వారి పాదముల దగ్గర కూర్చొని ఆ పాదములు నిన్ను ఇలా పట్టుకోవాలి ఆ మొత్త తారీఖై అలా పట్టుకున్నటువంటిదై ఒక్క బాగా అదృశ్యమైపోయిందట ఇక కనిపించలేదట ఆ కనిపించకపోయే వరకు విటివాడు ఆ ఇంతకాలం నుండి పెంచాడు గనుక ఆ పెంచడంలో కూడా ఏ సామాన్యమైన విషయమా ఆపేదావి రాష్ట్రం లేవచ్చు కూడా చూసి ఆనందపడ్డాడు కనుక పోయే వరకు అంటే ఆ రంగనాథ స్వామి వారు హోదా చాట ఎందుకలసిన పని లేదు మామవయ్యి మామయ్య మామైనట్టుగా నీవు కూడా మామయ్యావయ్యా తనకు నీవు దుఃఖపడవలసిన పని లేదు నీ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కనిపిస్తూ ఉంటాను కనుక అలా దుఃఖపడకూడదు అదే ఆ యొక్క ఆ సన్మానూ కూడా చేయించాలట ఏంటి చిరుకులాయి చట్ట గోపము ప్రసాదము తరువాత ఆ పైతులు బాబు ఆ పుష్ప మావ ఇవన్నీ కూడా వేయించి ఆ యొక్క సన్మాన కూడా చేయించి పంపించాలట అప్పుడు తిరిగి వచ్చాడట ఆ వింటు పిడ్ల వారు ఆత్మకారంగా పాడి తన యొక్క శక్తి చేత ఆ లంకేశ్వరుణ్ణి ఆ సర్వేశ్వర ప్రాప్తిని పొందిందట అని వివాహం చేసుకొని అలా ఆ సర్వేశ్వరు వేరు పొందారు కనుక అప్రకాలంగా నా నిత్య ప్రబంధాన్ని ఎవరైతే అనుబంధిస్తారు వారంతా కూడా సర్వేశ్వర ప్రాప్తిని పొందగలరు అని చెప్పి ముగించి ఆ ప్రబంధాన్ని కనుక సాయంకాలం బాగుందండి కష్టం ఉంటే సంఖ్య మాత్రం అండి డబ్బు పోయి అక్కడ ఏడుస్తూ ఉంటే వేదంతో బోధిస్తున్నారనమాట మొత్తానికి మన రంగి సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని కష్టాన్ని పుట్టుకుందనమాట మన చేతిలో ఏముందత్తయ్యా అంతా గుజీ రాట ఆ అదేం కాదమ్మా అలా అంటే నేను ఒప్పుకో మన జీవితాన్ని మనం ఎలా కావలిస్తే అలా దిస్తాం ఉంటుంది అదంతా వరి మొక్క రాలేదని చింతే చదువుకున్న వాళ్ళు చదువుకునేవాళ్ళు అందరు ఒకేలా ఉన్నారు ప్రతి వాళ్ళకి అతి తక్కువ సమయంలో ధనవంతులు అయిపోదామని అది సాధ్యమా అందుకే రకరకాల స్కీములు ఫిట్ఫండ్ కంపెనీలు